అంతరస్ అంతరస్యాత్ అంటే అన్యోంతరస్ ఆత్మా ప్రాణమయ అన్యోంతరత్మ మనోమయ అన్యోంతరస్ ఆత్మ విజ్ఞానమయ అన్యోంతరస్ ఆత్మ ఆనందమయ తర్వాత కాబట్టి ఈ పంచకోశ విచారం ఏదైతే జరిగిందో దాని తర్వాత తస్మాత్ తస్మాత్ అంతరస్యాత్ అంతరత్ అన్యస్యా ఆత్మన ఉచ్యమానత్వాత్ అన్నమయాదీనాం అబ్రహ్మత్వం యుక్తం ఇది కాబట్టి దానికన్నా లోపల దానికన్నా లోపల ఎప్పుడైతే అంటున్నాడో దాని లోలోపల దానికంటే వేరుగా అన్నప్పుడు ఇది కాదనర్థం అన్యంతరాత్మ ప్రాణమయ అంటే అన్నమయ కోసం ఆత్మ కాదు అందుకని అన్యోంతరాత్మ ప్రాణమయ అక్కడికి వచ్చిన తర్వాత అన్యవంతరాత్మ మనోమయ అన్నప్పుడు ప్రాణమయం కాదు అన్యవంతరాత్మ విజ్ఞానమయ ప్రాణమయ మనోమయం కాదు అన్యోంతరాత్మ ఆనందమయ విజ్ఞానమయం కాదు ఈ విధంగా ఏ విధంగా అయితే వచ్చిందో అట్లా చేసుకుంటూ పోవడం సరేనా ఎందుకో తెలుసా బాగా అర్థం చేసుకోండి వెరీ ఇంపార్టెంట్ వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ టుడే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ బాగా ఎప్పుడైతే మన దృష్టి బ్రహ్మము కావాలనుకుంటూ ఆ భగవో బ్రహ్మేతి నాకు బ్రహ్మ కావాల బ్రహ్మ జిజ్ఞాస ఎక్కడెక్కడో వెతుకుతున్నాం అది కాని చోట మన దృష్టిని మరల్చడానికి తటస్థ లక్షణం కహ చంద్రహ చూండి కహ చంద్రహ నిన్ను చూచం ఇన్ఫర్మేషన్ ఉంది కహ చంద్రహ అంద్రుడు ఎవరు అన్నామనుకోండి నిన్నేం చెప్పాం శాఖాగ్రే చంద్రహ శాఖాయాం చంద్రహ శాఖాయాం చంద్రహ శాఖాగ్రే చంద్రహ చూసారు సమస్య అంటే ఏంటి ఆ వృక్ష శాఖ ఏదైతే ఉందో అగ్రే దానికి చివరన చంద్రుడు ఇది వాస్తవా ఇది వాస్తవా చెప్పండి వాడు అడిగింది ఏంటో తెలుసా కహ చంద్రహ తద్ బ్రహ్మ కహ చంద్రహ చంద్రుడు ఎవరు బ్రహ్మం ఏమిటి చూడండి బ్రహ్మం ఏమిటంటే స్వరూపు లక్షణం డైరెక్ట్ గా చెప్పాల చంద్రుడు ఎవరంటే మనం డైరెక్ట్ గా చెప్పాలా మనం అట్లా చెప్పాల చంద్రహ ఎందుకో తెలుసా విదే చంద్రుడు కావడం వల్ల డైరెక్ట్ అయితే వేరే విషయం స్వరూపం అదే పొన్నమని అన్నాడు అనుకోండి ఉదాహరణ కనుక ఏకదేశీయం పున్నమి నాడైతే కనపడతా ఉంటాడు గనక ఏమన్నా ప్రకృష్ట చక్కగా కనపడుతూ ఉంటాడు కదా ప్రకృష్ట ప్రకాశ్చంద్ర గొప్పగా ఎవడైతే ప్రకాశిస్తూ ఉన్నాడో వాడండి చంద్రుడు అని చెప్పేస్తాం స్వరూప లక్షణం ఆ ప్రకృష్టహ ఎందుకన్నాడు తెలుసా ప్రకాశ్చంద్రహ అన్నాడనుకో నక్షత్రాలు కూడా ప్రకాశిస్తా ఉంటాడు పక్కన నక్షత్రాలు కూడా ప్రకాశిస్తున్నాయి గురువు పక్కన శిష్యుల్లాగా గురు గురువే ప్రకృష్ట ప్రకాశ చంద్రహ ఆ ప్రకృష్ట అనే పదం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అయా ప్రకాశహ చంద్రహ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అండి నక్షత్రాలు కూడా ప్రకాశిస్తున్నాయి ప్రకాశించేవాడు చంద్రుడంటే ఒకవేళ అదే సమయానికి ఈ డైరెక్షన్ లో చూడకుండా చంద్రుడికి ఉన్నాడు అనుకోండి ఈ డైరెక్షన్ లో చూడకుండా వాడు ఈ డైరెక్షన్ లో ఉండాడు అనుకోండి ఎందుకని చూడదగిన చోట చూసేవాడే ఎప్పుడైతే ఈ డైరెక్షన్ లో ఉన్నాడో ప్రకాశించేది చంద్రుడు ప్రకాశ చంద్రహ అంటే ఆ నక్షత్రం చంద్రుడు అనుకుంటాడు ప్రకృష్ట ప్రకాశ చంద్రహ అన్నప్పుడు ఈ నక్షత్రం ప్రకాశ వీటిలో ప్రకృష్టహ ఏది అని ఎట్లా తిరిగాడు ఇది పున్నమ నాడు చెప్పచ్చు స్వరూప లక్షణం డైరెక్ట్ ప్రకృష్ట ప్రకాశ చంద్రహ కానీ విదేశ చంద్రుడు కావడం వల్ల ఎక్కడో సన్నటి రేఖ ఉండి ఉన్నట్టుగా మనలో జిజ్ఞాస ఎట్లాగైతే ఉందో అంత బాగా ఉన్నటువంటి చంద్రుణ్ణి పట్టుకోవాలి అనుకున్నప్పుడు శ్రీనా ఇప్పుడు ఏం చేశాడు శాఖగ్రే చంద్రహ శాఖాయం చంద్రహ కహ చంద్రహ ఎందుకో తెలుసా రైట్ థింగ్ అది తటస్థ లక్షణం ఎందుకని చంద్రుడు ఏడి అని వాడు ఇదంతా చూస్తా ఉన్నాడు కనుక అన్ని చోట్ల అన్ని చోట్ల అన్ని దిక్కులు చూచేటువంటి వాణ్ణి చంద్రుడు ఎక్కడా అడుగుతూ అనేక దిక్కులు చూస్తున్నటువంటి వాణ్ణి ఆ దిక్కుల నుండి మరలించి చంద్రుడు ఉండేటువంటి దిక్కున వాణ్ణి నిలపడం కోసం శాఖ చంద్ర ే చంద్ర అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కుప్పతట్టు వైపు చూస్తాడా చూడ్డు ఎందుకని ఇటు పోతాడు చెప్పండి ఇంతకుముందు చంద్రుడంటే గారెల బుట్టలో కూడా చూస్తున్నాడు అక్కడున్నాడు ఇది అధుముఖంగా చూడడం ఇప్పుడు ఊర్ధ్వంగా తిప్పాడు శాకాయా ఇప్పుడు అక్కడ వచ్చాడు ఇప్పుడు ఆ డైరెక్షన్ ఒక్కటే అర్థం చేసుకోండి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇంతకు ముందు తిరుపుతున్నాడు చూసారు తల అటు ఇటు ఇటు అటు అటు ఇటు చంద్రుడు ఎక్కడని అక్కడ తిరగతాడు ఇప్పుడు అంతే తదేవో ప్రయోజనం ఇంక మిగతా వాటి మీద తిరగకుండా ఒకవైపు తీసుకొచ్చి ఏ వైపు అయితే చంద్రుడు ఉండాడో ఆ వైపు వాడిని పెట్టడమే ప్రధానమైనటువంటి విషయము చంద్రుడికి వృక్ష శాఖకి సంబంధమే లేదు వృక్ష శాఖ నేను ఎగిరితే అందుకునేటట్టుంది దొరికేటట్టుంది చంద్రుడు ఎక్కడో చంద్రుడు సరేనా చెట్టుకొమ్మిక్కడే ఉంది నాకు అందుతుంది దీనికి ఆయనకి సంబంధమే లేదు అలా సంబంధం లేనిటువంటి దానిని ఆరోపించడం సంబంధం ఉన్నట్టుగా సంబంధం లేకపోయినా ఉన్నట్లు ఎందుకు ఆరోపిస్తున్నామో తెలుసా కాన్షియస్ గా వాడుతున్నా పదం ఆరోపణ ఆరోపిస్తున్నాం ఇది ఎందుకు ఆరోపిస్తున్నావు తెలుసా అనేక వైపులా ఉండేటువంటి దృష్టిని మరల్చి చంద్రుడు ఉండేటువంటి మార్గంలో నిలపడం కోసం ఆరోపించాం శాకాగ్రే శాఖ చంద్రహ ఇది అట్లాగే కొంతసేపు అన్నమయ దేహం అంటాడు కొంతసేపు ఇంకోటి అంటాడు కొంతసేపు నేను మనసు మరొకటి అంటాడు మరొకటి అంటాడు ఇలా అనేటువంటి వాణ్ణి ఆ దృష్టిని ఆత్మవైపు మరల్చడానికి అవగాహన జిజ్ఞాస బట్టి అన్యోంతరాత్మ ప్రాణమయ అన్యోంతరాత్మ మనోమయ అన్యోంతరాత్మ విజ్ఞానమయ ఎప్పుడైతే అన్యోంతరాత్మ ప్రాణమయ అన్నవో అన్నమయ కోశం నుంచి విడిపడిపోతాడు ఇంక ప్రాణం మీదనే ఉంటాడు ఈ డైరెక్షన్ కాదు ఈ డైరెక్షన్ అన్యోంతరాత్మ మనోమయ ఇప్పుడు ఇంక ప్రాణం కోసలేదు మనస్సు మీదనే అన్యోంతరాత్మ విజ్ఞానమయ ఇప్పుడు మనస్సు కాదు అహం కర్త అహం కర్త అహం భోక్త అక్కడికి వచ్చేసాడు అన్ని అంతలో ఆత్మ ఆనందమయ ఇట్లా ఇన్ని ఆత్మలు ఉండాయి అని చెప్పడం శరీరం ఒక ఆత్మ ప్రాణం మనస్సు బుద్ధి సుషుప్తి ఇన్ని ఆత్మలు ఉండాయి అని చెప్తే ఇన్ని ఆత్మలు ఉన్నాయని కాదు ఒకే తత్వం వైపు మనసుని మరల్చాలి అనేది ప్రధానం అన్నం పురాణం చచ్చు శ్రోత్రం మనహ వాచం ఇది అన్నప్పుడు కూడా తటస్థరక్షణం అదే అర్థమవుతుంది ఇవన్నీ ఆత్మలని కాదు వీటి ద్వారా ఇక్కడికి వచ్చేటప్పటికి ద్వారా ఉపలబ్దౌ ద్వారాణి బ్రహ్మ ఉపలబ్దౌ ద్వారాణి వీటిని గురించి ఆలోచన చేసినప్పుడు ఇవి బ్రహ్మ కాదని తేల్తాయి ఇవి బ్రహ్మ కాదని తేల్తాయి ఇవి ఎప్పుడైతే బ్రహ్మ కాదు అని ఇక మిగిలింది ఏమిటి అది బ్రహ్మం ఇది భృగు చేయబోయేటువంటి తపస్సు భృగు చేయబోయేటువంటి తెలుసా ఇది తద్విజిజ్ఞాసస్వా నాయన దానిని నువ్వు తెలుసుకో కాబట్టి ఆనందవల్లిలో ఏవైతే అన్నమయాది కోశాలని చెబుతూ వాడిని కాదు అని నిషేధించేటువంటి పద్ధతి కోశ నిరాకరణ జరిగిందో అదే పద్ధతుల్లో ఇక్కడ జరగాలి జరిగితే అర్థమైపోతుంది ఎందుకని ఇప్పుడు చూడండి మొత్తం కార్యకరణ సంఘాతం అంతా జరిపోయింది ఇక్కడ అన్నం ప్రాణం చూసారా చచ్చు శ్రోత్రం ఇంద్రియాలున్నాయి మనహ అన్నప్పుడు మనసు బుద్ది అది చేటువంటి ఆనందమే కోసం అన్ని దానికే వచ్చేస్తుంది వాచం దీంట్లో మళ్ళీ మనకు వాగేంద్రియం ఎందుకో తెలుసా కర్మేంద్రియాలు కూడా ఇది కాబట్టి నువ్వు ఈ ప్రపంచంలో జీవిస్తూ తెలుసుకునేటువంటిది ఇంద్రియాల ద్వారా మనసు తెలుసుకుంటా ఉంది జ్ఞానేంద్రియాల ద్వారా తర్వాత మనసు ఇచ్చేటువంటి ఆజ్ఞలే కర్మేంద్రియాలు చేసుకుంటూ పోతున్నాయి సరేనా మనసు ఉంది బుద్ధి ఉంది ఇవన్నీ కలిసి కార్యకరణ సంఘాత ్రహ్మ పో కార్యకరణ సంఘాత బ్రహ్మయువ ఎందుకని బ్రహ్మము ఎప్పుడైతే అనంతమో అది మర్చిపోబాగండి బ్రహ్మము ఎప్పుడైతే అనంతమో అనంతములో రెండవ వస్తువు ఉండేందుకు అవకాశమే లేదు గనక ఇవి కూడా బ్రహ్మైవ కానీ బ్రహ్మము బ్యా బాత్ ఎంత క్లియర్ గా ఉంది శాస్త్రం ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంది కొంత తెచ్చుకుంటే వస్తుంది అర్థమైంది ఏమి లేదు కన్ఫ్యూజన్ ఏమి లేదు క్లియర్ క్లియర్ క్లియర్ క్లియర్ కాబట్టి ఇది తటస్థ లక్షణం ఇది ఇది కూడా తటస్థ లక్షణమే స్వరూప లక్షణం కానప్పుడు తటస్థ లక్షణమే సింపుల్ ఆయన స్వరూప లక్షణం కానప్పుడు తటస్థ లక్షణమే మరి అన్న ప్రాణం మాత్రం మనోభాచం అనేటువంటిది ఇది స్వరూప లక్షణమా కాదు తటస్థ లక్షణం వాక్య ప్రధానం గనక శబ్దం ర్మేంద్రియాల వాక్ వాచం ఇతి అది ఎప్పుడైతే అన్నాడో ఉపలక్షణం మిగతా అన్ని నాలుగు కర్మేంద్రియాలని చేర్చుకోవాలి అంతే చచ్చు స్తోత్రం అన్నాడు గనక ప్రధానమైనటువంటి కళతో చూస్తాం చెబుతూ వింటాం భద్రం కర్ణేభి శ్రేణియామ దేవాహ భద్రంభేమ చూసావా అరుండే ప్రధానమైనటువంటి అందుకని వాటిని చూపెట్టాడు కాబట్టి కార్యకరణ సంఘాతం కూడాను వచ్చి చేరిపోయింది అందులో ఇది బ్రహ్మ ఇది బ్రహ్మ ఎందుక తెలుసార్ బ్రహ్మం అధిష్టానంగా ఉండడం వలనే దేహం ఉంది సార్ దీనికేంటి మళ్ళీ ప్రాణం ఉంది బ్రహ్మం అధిష్టానంగా ఉండడం వలనే ప్రాణం మనసో మనోయత్ వాచోహ వాచం అన్నం ఇది కేనుపనిషత్తు కాదు బృహదర్నికం కేనలో అన్నస్య అన్నం లేదు అందువల్ల ఇక్కడ వచ్చినప్పుడు కేనోపనిషత్తుని కోట్ చేయచ్చు కానీ బృహదర్ణికోపనిషత్తుని కోట్ చేయడం ఇంకా బ్యూటిఫుల్ ఎందుకో తెలుసా దాంట్లో అన్నస్య అన్నం మిగతా అన్ని కేనోపనిషత్తులో ఉన్నాయి మీకు తెలుసు శ్రోత్రస్య శ్రోత్రం మన సోమనో ఏదో వాచోహ వాచం ప్రాణస్య ప్రాణ అని కానీ ఇక్కడ అన్నస్య అన్నం అనేటువంటిది బృహదారిని ఉపనిషత్తులో ఉంది అందువల్ల అందువల్ల కోట్ చేసేటప్పుడు కూడాను ఇక్కడ అన్నం ప్రధానంగా ఉంది గనక ఈ అన్నం అనేటువంటిది అక్కడ లేదు గనక లేకపోయినా మనం ఉపలక్షణంగా తీసుకోవచ్చు కానీ బృహదారాన్ని ఉపనిషత్తుని కోడ్చేయాలి కనుక అన్నం ప్రాణంచబట్టి ఆ ఉపనిషత్తుల నుంచి తీసుకొని ఆత్మవా అరే ద్రష్టవ్యహ బృహదీ నిన్న శ్రోత వ్యహ మంత ఇప్పుడు చూడు తటస్థ లక్షణం దగ్గరకు వచ్చేటప్పటికీ మళ్ళీ అదే కాబట్టి ప్రాణం ఉంది అంటే మన జ్ఞాపకం చేసుకోండి నీకు నేను చెప్పాను ప్రాణానికి అధిష్టానంగా ఆత్మ ఉంది లేకపోతే ప్రాణం కదలదు కదా అందువల్ల ప్రాణస్య ప్రాణ శ్రోత్రస్య శ్రోత్రం అంటే అది ఉండడం చెవి అంటే చెవి దగ్గర కూడా ఉందా లేదా చెప్పాను మీకు చెవి దగ్గర ఉంది చెవిగా ఉంది చెవికి ఆధారంగా ఉంది కాబట్టి ఈ తటస్థ లక్షణ చూసినప్పుడు దీన్ని ఆధారం చేసుకొని అహం నేను అనేటువంటి శబ్దం చేత ఏ బ్రహ్మం అయితే ఉపలక్షితం అవుతుందో ఏ బ్రహ్మాన్ని అహం అనేటువంటి శబ్దం చేత చెప్పడం జరుగుతుందో ఆ అహం ఇతి ఆ నేను అనేటువంటి దాన్ని విజిజ్ఞాసస్వ తద్ బ్రహ్మేతి అబ్బాయి భృగుహో నా మాట విను తిజిజ్ఞాసస్వ దాన్ని చక్కగా నువ్వు విచారణ చేయను ఆయన తద్బ్రహ్మేతి అదే బ్రహ్మ అని చెప్పడంలో తటస్థ లక్షణం